యాభై మూడు పాప పాపమధ్యంబున మంచి బ్రహ్మ కళయు మెరియుచుండు గాంచిదానియందు కలసిన శివయోగి అఖిల సంగ ఆత్మలింగ భావము ఆకాశముననున్న సూర్యుడొక్కడే ప్రపంచమంతటినీ తన వెలుగుచే ప్రకాశింపజేసినట్లు బ్రహ్మనాడియందుండి శరీరమంతటా చైతన్యముగా వ్యాపించియున్న ఓ ఆత్మ వినుము పంచభూతములచే తయారైన శరీరమునందు మధ్య భాగములో బ్రహ్మనాడి యున్నది దానిలో చైతన్య ప్రకాశమైన ఆత్మయున్నది ఆత్మను తెలిసి దానియందు లగ్నమైన వాడే శివయోగి విశేషార్థము మన శరీరము ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అను ఐదు భాగములచే తయారైనది శరీరములో రంధ్రములు గల గొట్టములందు ఆకాశము శ్వాస ద్వారా గాలి వేడిమి ద్వారా అగ్ని మూత్ర చెమటల ద్వారా నీరు ఎముక కండల ద్వారా భూమియున్నట్లు ప్రత్యక్షముగా తెలియచున్నది అందువలన ఈ శరీరమును పంచరంగులున్న పాప అని అన్నారు శరీరము మధ్యలో నాడియందు ఆత్మ నివసించుచున్నది అందువలన ఆత్మను పాపమధ్యంబున బ్రహ్మకళ అని చెప్పియున్నారు ఆత్మశక్తి చైతన్యము ద్వారా శరీరమంతటా వ్యాపించియున్నది అందువలన ఆత్మను దీపముగా పోల్చి శరీరమంతయు వ్యాపించిన శక్తిని కాంతిగా పోల్చి మెరయుచుండు అన్నారు ఆత్మను తెలుసుకొని దానియందే లగ్నమైన వారికి ఆత్మకు భేదముండదు కావున దానియందు కలిసిన వాడే శివయోగి అన్నారు